సంకీర్తన ఐదు వందలు ఒక్కడే అంతర్యామి ఉపకారితే పట్టు తక్కినవి అన్నియును ఇంద్రియాలు సుముగా గురి అయి మాయలలోన కూడించే వింతే మరవకు జీవుడా మనసు చుట్టము కాదు తెర గొప్ప ఆశలానే తిప్పిడిదింతే తెలుసుకో జీవుడా దేహమును నమరాదు వలసితే ఉండు పోంటిది తరచుకో జీవుడా ధనము తనిచ్చగాదు పలు లంపటమ్ములచే పరిచెడదింతే సమతించు జీవుడా సంసారము ఒక చెడగాదు పిమ్మటి పొద్దుక చాడ ఇమ్మూల శ్రీ వెంకటేశుడు ఇతని మూలమే ఇంత నెమ్మితానే గతి అంటే నిత్యమవును ఇంతే